కీర్తన సంఖ్యా మూడు వందల ఇరవై తొమ్మిది ఏమిసేయగల ఎంతాశకుడను తామసపు మనసు తనియదు నాకు ఇలా లోపల నూ రేండ్ల బ్రతుకే కల ఉద్యోగము నిలచినవాడను నేనొక్కడనే పలు సంసారము బండ్లకొలది అన్నము వాడను పోరిన కోర్కులు కోటాను కోట్లు నార వంటిదే నల్లెడు నాలుక ఈరవు చులివే తెప్పల కొలది నిరతరతి సుఖము నిమిషములోనిదే విరహపు వెదలువే వేలు ఇరవుగ శ్రీవెంకటేశరగు త్వరగా నాకి వి సులభములాయా